సన్నిధిలో ఆ యాలమై వచ్చామయ్యా మీ దగ్గర ఇదిగా అడిగి పట్టుకుపోవడానికి వచ్చాము సుమా అని చెప్పగా అపేక్షితం చేసన్నా ఎన్ని మీ అపేక్షితం అన్నాట ఉపకరణం కలిపి కొన్ను చెప్పారట మా నోముకు కావలసిన ఎవరు ఉపకరణము ఇవి చెప్పి ఆ చెప్పారు నోట్ాత్పరు సన్మానం కలయం అపేక్షిస్తూ నోచిన తరువాత మేము పొందవలసినటువంటి యొక్క సన్మానములు ఇంకా ఉన్నాయి మా అని ఆఫరణము పంచి వర్తము తరువాత ఆ యొక్క నూచేట కారిపోయేటట్టుగా దేవి కారిపోయేటట్టుగా ప్రసాదము ఇవన్నీ కావలేను అని చెప్పి చెప్పారట నిలయులం ఫలింపుబడి తండ్రి సిరువయ్యే అవన్ పెరువయ్యం అవను ఒళ్ళ పొలమయ్యి తమ యొక్క నైత్యమును అనుసంధించానుక ఆ సర్వేష్ణ యొక్క గొప్పతనములు యావత్తు కూడా చెప్పి ఆ తమకు వాడికి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని కూడా పురస్కరించుకున్నటువంటి వారై తప్పు తలకు పరైక్కడు మా తప్పులకి కూడా క్షమించి తండ్రి లైము ఎందుకంటే తమక్కడ వెళ్ళి తపేక్షి మేము దాస్త చేయడానికి వచ్చాము సుమారి తమ అభిప్రాయములు కూడా ప్రకటించారట ఎవరు ఆ గోపకయ్యను ఆ యొక్క మరేపల్లెలో సన్నివేశం యొక్క సన్నిధానములు అలా ఆ తమ యొక్క అభిప్రాయములు ప్రకటించగా అవను అప్పటి శయ్యులుక్క అలాగే ఆ యొక్క అపేక్ష ఎలా ఉన్నదో అలాగే ఆ నేను కూడా ఈ అపేక్షతను పూర్తి చేస్తాను అని స్థా ఎగరేషన్ పులుక్క పెడు కృతార్థం ఇక్కడ పడతాయి అంతే అంగీకరించగా వారంతా కృతార్థులైపోయారట ఎవరు ఆ గోపకయ్యలంతా కూడా అలా వారంతా కూడా ఆ ప్రకారంగా ఆ సన్వేక్షణ ప్రాప్తిని పొందారు అని ఆ విషయములు తెరకాలే అంత భావనృత్తి యోడే మడపెలు పోయుడయా వెంక్షిస్తూ ఆ తరువాత ఎంత కాలమునుకో వచ్చారట ఎవరు అవదాలి వచ్చి ఆ వడపెరుంగోయ అపేక్ష ఆ వటపత్శయాలు వి వన్వేశించిన అపేక్షించి సవకాల సభాహరం ఆ సన్వేషితురు ఆండ నమ్ముడ బావృత్తి ఆగిలము ఆగి చెప్తూ ఉన్నారట ఇటువంటి మా ఆ గోపకన్యల వంటి అక్క ఆ ప్రేమ ప్రకాశము లేకపోయినా మా వంటి భావత్వ శుద్ధి లేకపోయినప్పటికీ ఈ ప్రబంధితులుడయ్య పాఠధారణ తాలి ఈ నేరు చెప్పినటువంటి ఈ ప్రబములు తినంత చేత వెన్నంత మాత్రం చేత నాందంత పేరు కరువల నెగబిక్కిరాగమిక్కిరా నేరు ఆ సర్వేశ్వర ప్రాప్తిని పొందగలరు అని ప్రబంధాన్ని ముగిస్తూ ఉన్నారు తమకావెత్తే అనుసరితానోపాధ్యం అనంత అనుసరిస్తానోపాధి నిర్పడ్డ కార్తీక సాగు ఫలితమని హై ఆ సమకాలంలో ఆ సర్వేశ్వరుడు అవసరించినప్పుడు అవసరించి వారంతా పొందారట గోప కన్యలంతా సర్వేశ్వర ప్రాప్తిని అనుసరించి అనుకరించి పొందిందట ఆమె ఆడాడు ఆ గో వేరొక అని ఆ గోపవేశాన్ని ధరించి ఆ కేవలం ఆ వదల యొక్క నడక వదల యొక్క ముడి వనల యొక్క వాసన అంతా కూడా వచ్చేసిందట ఆ భావన ప్రకటన వల్ల వారికి అలాంటి యొక్క అనుకరణం చేత ఆ భావనానుకరణం చేత వారికి వచ్చిందట ఫలం తరువాత ఇవి ఏమీ ఆ నాయక ప్రబంధమును అనుసంధించినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత వారందరూ కూడా పొందగలరు అని చెబుతూ ఉన్నారట కంగింద తల నాకు కన్నై ఒ అభితి ఇరమా పార్చనం అదె నమస్తూ లభి పరాత ఈ విషయంలో మనకు అలాంటి యొక్క పవిత్రత లేదా భావసు లేదా ఆ వార్త ఆ గొప్ప కన్య వారినిగా ఆ సమేంద్రుడు ఆ అండా అటువంటి యొక్క భక్తి ప్రకర్షము లేకపోయే మనం నా ప్రార్థిస్తాడు అంటే దీనికి ఒక ఉదాహరణిస్తూ ఉన్నారట వారు ఉపరాసన పట్టిన మనం కూడా ప్రార్థిస్తాడు ఆ సర్వేశ్వరుడు వారు చెప్పినటువంటి యొక్క ప్రబంధమును ఆ విన్నంత మాత్రం చేత అనుసంధించిన మాత్రం చేత ఎలాగో అంటే గోడ పుట్టింది గేదుగు ఆ గోడ చచ్చింది చచ్చిన తరువాత తీసిపోయి ఆ మాదివారి దగ్గర పోయి ఆ పోలు ఒలిపించి దాంట్లో గడ్డి పూరించి ఆ గోడ మాదిరిగా తోలుతో ముందు పెడతారట గేదుగు గేదకు పెడితే ఆ దాన్ని నాకి పాలు తెలుసు దాని కానీ దాని గోడగా సచితంగా తెలుసు కానీ యొక్క గర్భపాతం పుట్టినటువంటి యొక్క గోడతోను ఉన్నది అని చెప్పి ఆ ప్రేమ చేత దాని నాటిక దాని మీద ఎలా పాలు ఇస్తూ ఉన్నదో మనకు అలాంటి అత్యవసాయం లేకపోయినా భక్తి ప్రపత్తులు లేకపోయినా భక్తి ప్రపత్తులు కలిగినటువంటి యొక్క గోదాదేవి చెప్పినటువంటి యొక్క ప్రబంధాన్ని అనుసరించారు కదా వీళ్ళు అనే ఉద్దేశంతో తనివే విజరుడు మనల్ని కూడా అనుసరించాడు కమా అనిచ్చారట పరవసర పట్టు శ్రీ గోకుమాశ్రయీయ విషయం కృష్ణన అంత ఆశ్రయం ఫలపర్యంతమాబంధతాయి తనై పెరుగూ వ్యాపార్యాపృతమయాలే అయినాలే గోటా ఆశ్రయీయ విషయం కృష్ణన అంత ఆశ్రయం ఫలపర్యంతమంది ద్రాక్ష సంబంధతాయ్ ఆ అట్టి సరివేశ్వరుని పొందవలేదు అంటే అమ్మవారి కటాక్షం ఉండవలనట ఆమె కటాక్షం చూసి సరివేశ్వరం ప్రాప్తి కలగడానికి వీలు లేదా ఆవాడు కలవై వెలు హైపు అవపరిత వ్యాపారం అవతల సహాలే కానివేశ్వరిని ఆ లక్ష్మిని పొందటానికై వారు చేసినటువంటి వ్యాపారం ఏంటి ప్రభుత్వమట సముత్రములు మధించి తద్వారాగా ఆమెను పొందారట అక్కడ వాసనలో వంద కలయిందముద్రములు చిలుగినటువంటి వాడు వంగవకార్యం ఒక వ్యాజత ఇటు తెలియ పెండ పెట్టు అప్పుడు ఉదోడే ఇందా పోలీ ఊరా కార్యత్యాకి పెణ పెట్ట హోడే కృష్ణ ఇంపై కండవారే అన్యాంతరాలు చేయాలనే అభివృద్ధి వన క్రిందో ఎని ఆ సముద్రం చెప్పినటువంటి వాడు అని చెబుతూ ఉన్నారట దేవకాన్ని వింటూరు జాగ్రత్త ఆ అరవై కోట్ల రాక్షసలను ముప్పై కోట్ల దేవతలను అందరినీ పోగేశాయట పో ఈ సముద్రాన్ని తెలిసినట్టుగా మీరు మందరాధి ఆ వాసుని ఆ తాగు దాని చేసి భజించినట్టయితే అమృతం పంటది దాన్ని తాగినట్టయితే చావు జరామరణములు కానీ ఆ వ్యాధులు దాన్ని ఏమి ఉండవు అని చెప్పి చెప్పి వాళ్ళందరితో దాన్ని భజంపజేశారట వేల సంవత్సరములు వధించారట కండము తయట్లు ఇట్టు తెలియని రాత్రి ఆ లాగిన కండవు టైపట్లు పుట్టినటువంటి అసలామృతాన్ని తానేలా చేశాయ వేళ అందరి చేతానేమో పని చేయి ఆ శ్రమంతా చేయించి అసలమృతమేది ఆ అమ్మవారులని ఆ లక్ష్మి అందులో